రు వరుసపెట్టి నేను వర్ణెంతు పద్యాలు సరసులైతే దీని జక్కగాను కన్నవారికెల్లగల్గును సౌఖ్యంబు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము సమస్త జీవులందు చైతన్యమై ఉన్న ఆత్మ నా మాట వినుము ఆత్మవిషయములను ఉన్నది ఉన్నట్లు క్రమముగా పద్యరూపముగా చెప్పుచున్నాను మీద అభిలాష కలిగిన వారు నేను చెప్పిన విషయములను తెలుసుకొంటే ప్రకృతి కంటే మించిన సుఖము కలుగును